ఇప్పుడు మీకు ఆ సైలెన్స్ గురించి కొంత అవగాహన వచ్చింది కనుక నేను నాలుగు టాపిక్స్ చెప్తాను ఆ నాలుగింట్లు ఆ నాలుగు కూడా ఆ సైలెన్స్ అనే దాంట్లోనే వస్తాయి నాలుగింటి యొక్క తత్వము ఒక్కటే దాన్ని మీరు గమనించచ్చు ఒకటి నిద్ర దాహ నిద్ర రెండు ప్రేమ మూడు ధ్యానము అంటే ఇన్నర్ సైలెన్స్ అరకం ఇప్పుడు చెప్తున్న ధ్యానం నాలుగు అహం అయా అహం నేను అహం అనే అహం అనుభవంలో ఉండిపోతా అహం అహానుది అని ఉన్నారు కదా అనుభవంలో ఉండిపోతా ఈ నాలుగు ఉన్నాయా ఈ నాలుగు సేమ్ నిద్రలో ఆ సైలెన్స్ ఉంటుంది మనస్సేముండదు కదా కానీ దానికి తోడుగా తమో గుణం ఆవరించేసి ఉంటుంది ఏమండి ప్రేమలో సైలెన్స్ ఉంటుంది ఆ సైలెన్సే ఉంటుంది ప్రేమలో కానీ తమో గుణం సత్వగుణము గుణాతీత స్థితిలో ఉండిపోతారు ఆ లవ్ దాని ఆనంద స్వరూపం ఆనందము ప్రకటన అవుతూ యొక్క చలనం ఉండదు ప్రేమలో ప్రేమ ఉన్నట్లు ఆసక్తిలో ప్రేమలో ప్రేమ లేరు ఆసక్తి లేదు ఆసక్తి అంటే ఏంటి వీడు నాకేం చేస్తారు నేను వాడికి ఏం చేస్తాను క్యాల్కులేషన్స్ లో ఉంటుంది ఆసక్తి నాట్ దట్ ప్రేమ తర్వాత మూడవది ధ్యానంలో సైలెన్స్ లో ఉంటారు దట్ ఈస్ వెరీ సేమ్ నాలుగవది అహమస్మి అహం ఓకే చూడండి ఇప్పుడు ఎదుట వ్యక్తిని మీరు ఒక ఇమేజ్తో అంటే ఆ వ్యక్తితో ఒక స్టేటస్ని కల్పించి ఆ వ్యక్తితో మీరు ఒక సంబంధాన్ని పెట్టుకుని అంటే విన్నా కొడుకు అదే వినా భార్య అదే వినా బాహుమరిది అని ఇలాగంటే ఒక రిలేషన్షిప్ పెట్టుకుని మీరు కనుక ఆ వ్యక్తిని భావన చేసినప్పుడు ఆ భావనకి అటాచ్మెంట్ అని పేరు ఆసక్తి అని అంటారు తప్ప అది ప్రేమను పెంచుకోండి ప్రేమ ఎప్పుడవుతుందంటే భార్యాభక్తుల దృష్టాంతాన్ని ఇస్తారు ఉపనిషత్తుల్లో భగవాల యుగంలో మాత్ర ఈమె నా భార్య అని వీడు అంటాడనుకోండి అంటే అర్థమేటి ఈమె నా భార్య అంటే అర్థమేటి అంటే నేను ఇంటికి కాఫీ ఇవ్వాలి భోజనం ఇవ్వాలి జాగ్రత్త చేసి నాకు ఒక చక్కటి గృహాన్ని నాకు ఏర్పాటు చేయాలనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది తర్వాత కల్చరల్గా ఉంటుంది ఒక్కో కల్చర్లో ఒక్కో రకంగా ఉంటుంది భార్య అనే దానికి అర్థము ఒక్కో కల్చర్లో ఒక్కో రకంగా ఉంటుంది నేను చెప్పిన అర్థం మన హిందూ కల్చర్లో చెప్పిన ఉన్న అర్థానికి అండ్ వీళ్ళు నా భర్త అర్థం అలా ఉంటుంది నేను ఏది అది పట్టుకు పట్టుకురావాలి డబ్బులు పెట్టి అడిగిన వస్తువులన్నీ తోనిస్తూ ఉండాలి తర్వాత బయటకు వెళ్ళేప్పుడు షూట్ కేసినా మేము చీరలు బట్టలు అన్నీ పెట్టేస్తే అది ఎత్తుకొని పెట్టుకుని మోస్తూ అని భర్త ఏడాల ఒక ఇమేజ్ భార్య పెడుతుంది భార్య పని షూట్ కేసి సర్దడమే వేడి పని మూయడం కాబట్టి ఈ సో ఇదంతా నడుస్తూ ఉంటుంది ఇమేజెస్ ఉన్నప్పుడు ఆ మధ్య నుండే ఇంటరాక్షన్లో ఒక గోడ అలా నిలిచే ఉంటుంది వీడు భర్త భర్తగానే ఉంటాడు భార్య భర్త కంటే భిన్నంగా ఉంటాడు భార్య భార్యగానే ఉంటుంది భర్త కంటే భర్త కంటే భార్య కంటే భర్త భిన్నంగా ఉంటాడు ద్వైతంలో ఉండిపోతాడు దాని ద్వైతం కానీ దే ఈజ్ ఏ మూమెంట్ ఒకరినొకళ్ళు కౌగులించుకున్న మూమెంట్ని దృష్టాంతంగా ఇచ్చారు ఉపనిషత్తులలో యథా ప్రియజ సంపరిష్ భక్త ఇత్యాది దృష్టాంతాలు ఇస్తారు కౌగులించుకున్నప్పుడు కౌలించుకోవడం ఉండదు ఇందుకే ఇట్ ఈ జస్ట్ సెడ్ లైక్ దాట్ టు క్రియేట్ ఏ పర్టికులర్ సిచ్యుయేషన్ ఆ మూమెంట్లో ఈమె నా భార్య అనే ఇమేజ్ ఉండదు అలాగే ఈమె వీరు నా భర్త అనే ఇమేజ్ ఉండదు ఎప్పుడైతే ఇమేజ్ ఉండదో ఆ ఇమేజ్ని బట్టి వచ్చేటువంటి ఎజెండా ఏమీ ఉండదు అప్పుడు మైండ్ సైలెంట్ అయిపోతుంది అప్పుడు కేవలము ప్రేమ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ అనేది అనుభవైక వేద్యం అది అనుభవ ఆనందమే ప్రేమ అది అనుభవైక వేద్యమే తప్ప దానికి వర్ణన ఎటో వచో అన్నది దానికి కూడా అన్వయిస్తాయి అక్కడ ఒక డిమాండ్ ఉండదు ఒక డిజైర్ ఉండదు ఏమీ ఉండదు కేవలము అభేదమే ఉంటుంది టు బిగిన్ విత్ ఇద్దరు వేరు కానీ ఆ ప్రేమ కలిగిన క్షణాలలో ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒకటే అటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఏది కలదో దానికి ప్రేమ అని పేరు కాబట్టి ప్రేమ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటంటే ఒకటి ఇమేజ్ ఉండదు రెండు డిజైన్స్ అండ్ డిమాండ్స్ ఉండవు మూడు భిన్నత్వంలో ఏకత్వం అనుభవానికి ఇది ప్రేమ యొక్క స్వరూపం కాబట్టి ఆ ప్రేమ కలిగినప్పుడు పిల్లవాడిని చూడగానే మీకు ప్రేమ కలుగుతుంది కొద్దిసేపు ఉంటుంది ఆ ప్రేమ తర్వాత పోతుంది ఆ ప్రేమ ఉన్న క్షణాల్లో మీ మనస్సుకి కదలితూ ఉండదు మనస్సు నిశ్చలంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ క్షణము ధ్యానం ఓంకార ధ్యానం చేసినప్పుడు ఆ సైలెన్స్లో ఉంటా ఆ ధ్యానము లేకపోతే అహమస్మి అనే ధ్యానము కలదు ఇది రమణ మహర్షి యొక్క బోధ రమణ మహర్షి నుండి నిసర్గదత్త మహారాజ అండి వీరి యొక్క బోధ అహమస్మి అనే ధ్యానము ఈ నాలుగు కూడా వేరువేరు స్థితులు అని వీటిలో ఉండే మూలకత్వము ఒక్కటిే అది ఏ పాదాలే అది ఏ బ్రహ్మ ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకొకటి మీరు అది అనుభవానికి వచ్చేది ఎలాగంటే ఇప్పుడు చూడండి మీరు ఒక వ్యక్తిని ఆ వ్యక్తి గురించి మీకు అంచనాలు ఏమీ పెట్టుకోకుండా అపేక్షలేమీ పెట్టుకోకుండా ఆ వ్యక్తి మనకు ఇది చేయాలి ఇది అపేక్ష వద్దు అంచనాలు వద్దు పనిలో పనిగా మీరు ఇమేజ్ని కూడా నోట్రలైజ్ చేసేయండి ఇది నా భార్య అనే భావన కూడా తీసేయాలి ఆమె భార్య కాదు ఒక స్వతంత్రమైన జీవశక్తి మన ముందు నెలకొని ఉన్నది అంటే కాబట్టి ఆ ఇమేజ్ కూడా తీసేసి కేవలము గుడ్ విల్ అండ్ లవ్ తప్ప మరొక ఎలిమెంట్ ఏది కూడా లేనటువంటి స్థితిలో మీకు ఆ అనుబంధం ఏ విధంగా అనుభవానికి వస్తుందో ప్రేమ అని ఆ ప్రేమ సందర్భంలోనూ అహమస్మి అనే ధ్యానం సందర్భంలోనూ మీకు ఒకే విధంగా ఈ సైలెన్స్ అనుభవానికి వస్తుంది కాబట్టి ఏది సైలెన్స్ అని మీరు అనుకుంటున్నారో ఓ సందర్భంలో అదే నిద్ర ఇంకో సందర్భంలో అదే ప్రేమ మరో సందర్భంలో అదే ధ్యానము ఇంకో సందర్భంలో అదే అహమస్మి అహమస్మిలో కూడా మీరు సైలెన్స్ వాస్తవంలో అది పదము అది ఆత్మ అది బ్రహ్మ అది దాని ఎటువంటి సైలెన్స్ తెలుసున్న వారి సైలెన్స్ కోమాలో ఉన్నవాడి సైలెన్స్ కాదు బుద్ధతత్వస్య బుద్ధతత్వేన అది అది గమనించాలి దీని మీద మంచి విచారం ఉన్నది దీన్ని ముదిగొండ వెంకటరామశాస్త్రి గారు కూడా బాగా వ్యాఖ్యానం చేశారు ఆరోగ్యాయము ఆత్మ సంయమోగము ధ్యాన యోగము కదా ఆ సందర్భంలో ఆయన బాగా వ్యాఖ్యానం చేస్తారు ఇప్పుడు ఈ హఠయోగులు ఉంటారు హఠయోగులు వాళ్ళ మనస్సు దగ్గరికి వచ్చేప్పటికీ ధ్యానంలో మనస్సు సైలెన్స్ అయిపోతుంది వేదాంతులు ఇంత శాస్త్రం ధరిని వీళ్ళు ఉద్ధరించింది ఏమిటి వీళ్ళు సైలెన్స్ లెక్క కదా కానీ హఠయోగుల సైలెన్స్కి వేదాంతుల సైలెన్స్కి అజ గజాంతరము కలదు అజ అంటే మేక గజాంటే అజ గజాంతరం ఎక్కడో లేదా కొంత తేడా హఠయోగి యొక్క సైలెన్స్ దాన్ని మూర్ఖుని యొక్క సైలెన్స్ హఠయోగి అంటే మూర్ఖయోగి అయినా దాని యొక్క సైలెన్స్ దానికి విలువ ఏముండదు దాంట్లో వాటికి ఎన్లైటైన్మెంట్ రాదు దానికి హేతు ఎలా చెప్పాడంటే శ్రవణమలన్న సంస్కారము లేని సైలెన్స్ అన్నారు అంటే సైలెన్స్లో సంస్కారం ఉంటుందా స్పేస్లో ఫ్రాగ్రెన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు ఓ రాయి ముక్క ఉంది దాని చుట్టూ స్పేస్ ఉంది పద్మం ఉన్నది దాని చుట్టూ స్పేస్ ఉంది ఈ స్పేస్ కదంతరం లేదు ఆ స్పేస్ కదంతరం లేదు ఈ రాయి ముక్క కదాటం లేదు పద్మము కదలంతం లేదు మన తేడా ఉంది రెండింటికి ఏమిటి తేడా ఈ రాయి ముక్క చుట్టూ ఉన్న స్పేస్కి ఏ వాసన ఏ సంస్కారము లేదు పద్మం చుట్టూ ఉండే స్పేస్ లో ఆ పరిమాణం సంస్కారం ఉన్నది వేదాంతం తెలుసుకుని శ్రద్ధతో ప్రేమతో ధ్యానం చేసి వాడి యొక్క ఇన్నర్ సైలెన్స్కి ఉన్న పరిమళము మూర్ఖయోగి యొక్క సైలెన్స్కి లేదు అని వాళ్ళు అధ్యక్ష శ్లోతయ్యో మంతవ్యో నిధ్యాసితవ్యహ అన్నారు డైరెక్ట్ గా నిధిధ్య ఆత్మవారు అదే ద్రష్టవ్యో నిధ్యాసితవ్యహ అనలేదు ఆత్మవారే ద్రష్టవి శ్లోతమయ్యో మంతవ్యో నిధ్యాసితవ్య నువ్వు ఫైనల్ గా సైలెన్స్ కి వెళ్ళాలి ఆ సైలెన్స్కి ఎలా వెళ్ళాలి ఈ యొక్క గోత్రు శివణమన్న అండ్ సైలెన్స్ ఆ సైలెన్స్లోకి వెళ్ళాలి దీనికి ఒక దృష్టాంతం చెప్పచ్చు నేను చెప్పుకుంటాను బహుశా అత్తగారి కోడంతో చెప్తుంది కొత్తగా వచ్చిన కోడంతో పొయ్యి పెరిగించు పొయ్యి మీద పెట్టు నీళ్లు పోయి పోయి మరిగిన తర్వాత వార్చు పొరం వాళ్ళు వార్చే వాళ్ళు ఇప్పుడు వరచకూడదు సో తర్వాత దింపేసేయి దింపేసి వెళ్ళిపోకూడదు అక్కడ పొయ్యిలో ఇంకా మా నిప్పులు ఉంటాయి అదేదో పాతకాలపు వీళ్ళు కాబట్టి పొయ్యిలో నీళ్లు చల్లి నిపుణులు ఆర్కేసఐ అని చెప్పింది అత్తగారు కోడలు అప్పుడు కోడలు ఉంది నిపుణులు ఆర్కేసి మహాభాగ్యానికి వెలిగించడం ఎందుకు ఉన్నది అది తప్పు కదా అది ఆర్కేస్టీ ఏమవుతుంది నిపుణులు లేని నిపుణులు లేని వెలిగించకపోతే నిపుణులు లేని స్థితి కానీ ఆ స్థితి స్థితి ఒకటి కాదు కదా అలాగే ఇక్కడ కూడా శ్రవణ మననములు లేని సైలెన్స్కి విలువలేదు వంట వంట వండేసిన తర్వాత నిప్పులు ఆర్పితే సంతోషిస్తాం కానీ వంట లేకుండా నిప్పులు లేకుండా నిప్పులు లేవు కూర్చుంటే అది కాబట్టి శ్రవణ మననములు చేసి సైలెన్స్ అంతేగాని మూర్ఖంగా టిఫిన్ తినేసి కూర్చుంటే అది సైలెన్స్ దానికి విలువ లేదు కాబట్టి అటువంటి బుద్ధతత్వము అయినా సైలెన్స్కి పదము అని పేరు మీరు గమనించండి మీరు మనం వికాసానికి చెందాలి అంతరంగ వికాసం అంటే మనస్సు ఎప్పుడైతే వికసిస్తుందో అదే బ్రహ్మైపోతుంది మీరు బ్రహ్మయ్యే ఉన్నాడు ఇకే వికాసమే అడ్డు ఇంకా కరెంటమేమి లేదు సూర్యుడు ఉన్నాడు పద్మపు మొగ్గ మెచ్చుకోవటమే ఆలస్యం అన్నట్టుగా కాబట్టి మీరు పరమాత్మను చేరుకోవటానికి మీరు ఏ ప్రయత్నము చేయక్కర్లా మనస్సు యొక్క వికాసాన్ని మీరు సంపాదిస్తే సరిపడుతుంది మీరు హిమాలయ పర్వతాలు మీకు వెళ్ళక్కర్లేదు లేకపోతే ఉపవాసాలు చేయక్కర్లేదు లేకపోతే దేవాలయాల చుట్టూ మోకాళ్ళ మీదో లేకపోతే అధికారుల మీదో మరుగులు దిగనక్కర్లేదు మీరు ఇలాంటి కష్టాలు ఏం పడినక్కర్లేదు తపస్సు చేస్తే మంచిదే ఈ స్థాయికి వచ్చేలా ఇలా చెప్తారు తపస్సు చేసే టైంలో అలా చెప్పరు ఇప్పుడు మీరు పొరుగులు తీనక్కడ మీరేం చేస్తారంటే మీరు శాంతంగా నిశ్శబ్దంగా ఉండడం అభ్యాసం చేయండి సైలెన్స్ అండగా శాంతి లోపల పైకా పైన కాదు లోపల శాంతి నిశ్శబ్దం కూడా అప్పుడు మీతో అంతరంగ వికాసము చాలా బాగా వస్తుంది మీ అంతరంగము చక్కగా వికసిస్తుంది ఎంత వికసిస్తుందంటే మీ స్వరూపం మీకు అనుభవానికి వచ్చి అంత గొప్పగా వికసిస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటే కిక్వ్యాక్టింగ్ కోటిగా ఉండండి ఇంట్లో ఉండండి కోయిట్లో ఉండండి సో ఆ జ్ఞా ఆ ధ్యానమే గంగా అది ఏ గోదావరి దాంట్లో స్నానం చేయండి మెడిటేషన్ అనేది స్నానం ఆ స్నానం చేయండి పుష్కర స్నానం అనేది డూ దాట్ మీరు వెళ్ళి పుష్కల స్నానం చేసేటందు నేను కాదన్నా కానీ మెడిటేషన్ అనేటువంటి స్నానాన్ని మాత్రం మానవద్దు తీర్పు పోయా మీకు ఇంట్లో పనులు చేసుకునేవి ఉంటాయి చేసుకోండి వీధిలోకి వెళ్ళి చేసే పనులు బాగుంటాయి ప్రపంచంలో మనం బతకాలి ఉంటాయి ఇంట్లో చేసే పనులు ఉంటాయి వీధిలో చేసే పనులు ఉంటాయి అవన్నీ కూడా చేసుకోండి మీరు చేసుకునే పనులు చేసుకోండి కానీ లోపల మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి గడించె సో మనస్సు శాంతముగా నిశ్శబ్దంగా ఉండాలి మీరు ఎన్ని పనులు చేసుకుంటే అన్ని పనులు చేసుకుంటారు ఓకే అలా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆ స్థర్వము మీ దగ్గరికే వస్తుంది ఏమిటి జ్ఞానము మోక్షము బ్రహ్మ ఆత్మ ఈశ్వరులు మీరు ఎన్ని పదాలు మాట్లాడుతున్నారో అవన్నీ మీ దగ్గరికే వస్తుంది మీరు చేసుకునే మీరు పుష్కర స్నానం చేసిన పూజలను మీరు చేసుకోండి ప్రదక్షిణాలన్నీ చేయండి అన్నీ చేయండి జపాలు చేయండి అన్నీ చేయండి కానీ ఫోకస్ ఫస్ట్లీ అది ఇన్వాల్వ్డ్ సైలెంట్స్ లోపల సైలెంట్గా ఉండాలి దాని మీద మీరు ఫోకస్ పెట్టుకుంటే మీకు అన్ని దానివల్ల అన్ని లాభాలు మీకు దానివల్ల కలుగుతాయి ఆ తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఉంటుంది చూసారా ఆ వర్క్ వల్ల మీకేమీ ఉపకారం ఉండదు ఉండక్కర్లేదు మీకు ఉపకారం అక్కర్లేదు ఎందుకంటే మీ స్వరూపమే బ్రహ్మ మీరు ఆ బ్రహ్మని ఎలా చేరుకుంటారు ఇన్నర్ సైలెన్స్ ద్వారా మీరు చేరుకుంటారు ఆ శాంతి నిశ్శబ్దం మిమ్మల్ని అక్కడి నుంచి కాబట్టి మరి ఇంకా వర్క్ చేయడం ఎందుకు అంటే ఆ వర్క్ వల్ల మీకేమీ ప్రాఫిట్ ఉండదు కానీ ఆ వర్క్ వల్ల ఇతరులు బెనిఫిట్ పొందుతారు మీరు ఏదైనా ఒక పని చేసేదనుకోండి నలుగురికి అది మీకు ఉపయోగపడి ఇది ఏమి మీకు ఉపయోగపడేది ఎక్కడ ఉంటుంది సైలెన్స్లో ఉంటుంది ఆ సైలెన్స్లో మీకు ఉపయోగపడేది ఉంటుంది మరి వర్క్ చేయడం ఎందుకంటే ఇతరుల మోస్తుంది వర్క్ కాబట్టి కర్మయోగం అయిపోతూ ఉంటుంది ఒక వైపు నుంచి కర్మ మనసు శరీరం అనారోగ్యం అయిపోతుంది మళ్ళీ మో ఇబ్బందులు వస్తాయి కాబట్టి చక్కగా పని చేస్తూ ఉండడం కష్టపడి పని చేయడం ఆ పని వల్ల మనకేమీ ప్రయోజనం ఉండదు పని పరమేశ్వరుడికి అర్పితము సమాజానికి అర్పితము మనం వల్ల ఉంటామంటే ఇన్వర్డ్లీ సైలెంట్ ఆ విధంగా మనం ఉండిపోతాం సో ఆ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు మోక్షాన్ని పొందడం ఖాయం కాబట్టి మీరు మోక్షాన్ని పొందటానికి ఆ పదమును చేరుటకు మీకు ఒకే ఒక ఆశాకిరణం ఏంటంటే ఇన్నర్సైలర్ నీస్ అది ఒక్కటి ఆశాకిరణము అదే తప్ప మరి ఏది లేదు ఆ మాట చెప్పగానే కృష్ణ ఉదయిస్తుంది మరి సంసారంలో ఉన్న పని చేయలేని కానీ అందుకోసం నేను అది కూడా అడ్రస్ చేస్తున్నాను పని చేయటం మన కోసం కర్మ వల్ల మనం మోక్షాన్ని పొందబోటలేదు అయితే మరి కర్మ చేయలేని ఇతరుల కోసం కర్మ చేయ కర్మ వల్ల మోక్షాన్ని పొందడం కోసం కర్మ చేయటం కాదు ఇతరుల కోసం కర్మ చేయ ఆ సైలెన్స్ యొక్క మహిమను తెలుసుకుని మనం ముందుకు వెళ్ళాం ఇంకొక మాట చెప్పేసి ఆ శ్లోకం ముగించేద్దాము సైలెన్స్ అని అంటున్నారు మోకావత్ ఆ సైలెన్స్ ని మీరు శూన్యమని భ్రమపడాలి అది శూన్యం కాదు మరి ఏమిటది చూడండి అది ఏమిటో చెప్పాలంటే ఓ రకంగా చెప్పచ్చు అది సత్స అది సత్ అని మనకి అను తెలుసుకోవాలి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన సత్ ఇప్పుడు ఇది ఉందనుకోండి టేబుల్ ఇది మనం స్థూల దృష్టికి అలవాటు పడి ఉన్నాం కనుక ఇంద్రియములను బేసిస్గా చేసుకుని మనం అన్నిటినీ నిర్ధారించడానికి అలవాటు పడి ఉన్నాం కనుక ఇది ఉంది అని మనకు కనపడుతూ ఉంటుంది బ్యాంజిల్ ఉంది ఏమండి మీరు ఒక మాట ఆలోచించండి ఇప్పుడు టేబుల్ ఉంది అన్నప్పుడు స్పర్శతోటి చూసి వాళ్ళ బుద్ధి ఉంది అంటున్నారు సూర్యుడు ఉన్నాడు అన్నప్పుడు మీకు స్పర్శం ఇదిగైనా ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది ఇప్పుడు భూమి ఉన్నది అన్నప్పుడు కాలి కింద తగులతో ఉన్నది భూమి మీకు కంటితో చూడడం అలాంటి పెట్టండి కాలికి తగులతో ఉంది భూమి వెరీ పవర్ఫుల్ ప్రెజెన్స్ ఇట్ ఈ ఇంద్రియముల దృష్టితో చూస్తారు కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళేప్పటికీ సూర్యుడు ఉన్నాడు అనేదానికి ఏ బేసిస్ మీరు సూర్యుడు ఉన్నాడని చెప్తున్నారు మీరు కేవలము రూపమే రూపజ్ఞానం ప్రకాశాన్ని బట్టి మాత్రమే మీరు సూర్యుడు ఉన్నాడు అని చెప్తున్నారు కాబట్టి వాస్తవంలో మేళ ఉన్నది అన్నదానికంటే సూర్యుడు ఉన్నాడు అన్నది మరింత సూక్ష్మం ఆ ఉనికి సూక్ష్మం కాబట్టి స్థూలంగా ఉన్నది మాత్రమే ఉన్నది అని మనం భ్రమపడకూడదు స్థూలంగా ఉన్నదానికంటే కూడా బలమైనటువంటి ఉండడము సూక్ష్మమైన సత ఇన్ దట్ సెన్స్ మీరు can ignore the దియా but you cannot ignore the sun. Very powerful presence. ప్రజెన్స్ కానీ చేతితో టచ్ చేసి ప్రజెన్స్ కాదు బట్ మోర్ పవర్ఫుల్ ప్రెసెన్స్ అయితే సూర్యుని ప్రజెన్స్ కంటే కూడా మోర్ పవర్ఫుల్ ప్రజెన్స్ ఏమిటో తెలిసిన అహమస్మి వెరీ పవర్ఫుల్ ప్రెసెన్స్ సూర్యుడు ఉండడం లేదా అనేది చర్చ ఉంటే ఉండొచ్చు కానీ అహమస్మిలో చర్చ ఉండదు ఊర్లుండి మేఘాలు తప్పేస్తే అహమస్మిని తప్పి లేదీ లేని కాబట్టి ఆ సై ఇన్నర్ సైలెన్స్ ఉన్న చూసారా అది ప్రెసెన్స్ సర్ ఎటువంటి ప్రెసెన్స్ ఇది టేబుల్ ప్రెసెన్స్ లాంటి తామసమైన ప్రెసెన్స్ కాదు లేకపోతే రైలు వెళ్ళిపోతుంటే కనపడినట్టుగా రాజ్యసమైన ప్రెసెన్స్ కాదు గాలి గీచినప్పుడు ఆ ప్రెసెన్స్ మీకు అనుభవానికి వచ్చింది రాజ్యసభ లేకపోతే సూర్యుడిలాగా సాత్వికమైన ప్రజెన్స్ కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన గుణాతీతమైనటువంటి యునిటీ కరణ నిరపేక్షమైన సత బాగా ఆయన చాలా బాగా చెప్తారు ఆఫ్ సైలెన్స్ మ్యూజిక్ ఆఫ్ సైలెన్స్ యా కరణ నిరపేక్షమైన సత్ కేబుల్ కరణ సాపేక్షమైన సత సూర్యుడు కరణ సాపేక్షమైన సత అహమస్మి కరణ నిరపేక్షమైన సతే సైలెన్స్ యథార్థంగా కరణ నిరపేక్షమైన సత్ ఎందుకంటే అహమస్మి చిదాభాష సైలెన్స్ సత్ ఎటువంటి సత్తో తెలుసిన అది స్వయంగా తెలుస్తూ ఉండే సత్ స్వయం ప్రకాశనమైన సత్ చిత్ సచిత్ దానికి ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి ఏమిటో తెలుసిన దాని ఎందు ఏ రకమైన కామములు ఉండవు కామంలో ఎందుకు ఉండవంటే దాని ముందు సెన్స్ ఆఫ్ డెఫిషియన్సీ ఉండదు ఒక వెలిటీ అనే భావన ఉండదు ఇప్పుడు మీరు మీరు ఇల్లు కట్టుకున్నారనుకోండి ఇల్లు కట్టుకోవడం అయిపోయిన తర్వాత గృహప్రవేశం చేస్తూనే వాడికి ఎలా ఫీల్ అవుతాడో తెలిసినా దీనికి మనం ఇంకా ఎడిషన్స్ చేయించుకోవాలి రిపేర్లు చేయించుకోవాలి అని ఫీల్ అవుతాడు మీరు మాస్టర్ బెడ్రూమ్ అన్ని అన్ని కంఫర్ట్స్ ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్లి అక్కడ ఉండగానే మీకు ఏమనిపిస్తుందో తెలిసినా ఇంకా ఎవరు ఇది మిస్యంగా ఇది మిషన్ అని అనిపిస్తుంది ఏమిటనుకుంటున్నారు మన దట్ సెన్స్ ఆఫ్ ఇన్సఫిషియన్సీ అంటే సంథింగ్ ఈజ్ మిస్టింగ్ ఏదో వెళితూ ఉన్నది అనే ఫీలింగ్ ముందు చూసారా అది అది ఎప్పటికీ వదిలిపెట్టదు అది మన జీవితాలను అలాగా అది వెంటాడుతూనే ఉంటుంది అది వెరాజ్ ఆ ఇన్నర్ సైలెన్స్ లో మీకు అది ఉండదు యూ డోంట్ ఫీల్ అని మీకు డిజైర్స్ ఉండదు అని మీకు ఫియర్స్ ఉండవు ఫియర్స్ అనే డిజైర్స్ నుంచి వస్తాయి అంటే స్టేట్ ఇటేజ్ అనిపూర్ణ రైపోర్ట్లతో అవును కాబట్టి దానికి శాంతి అనిపారు దాంట్లో ఏ రకమైన పరిచ్ఛేదములు లేవు దాంట్లో ఆ సైలెన్స్లో మీకు సెన్స్ ఆఫ్ స్పేస్ ఉండదు స్పేస్ అంటూ ఏమీ లేదండి సెన్స్ ఆఫ్ స్పేస్కే స్పేస్ అంటే అది ఒక మెంటల్ కేటగిరీ ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని పాఠం వింటున్నారనుకోండి పాఠంలో మీరు నిమగ్నం అయిపోయినప్పుడు సికింద్రాబాదు డైమండ్ పాయింట్ ఫిఫ్త్ ఉండదు పాఠం నుంచి బయటకు వస్తుంది మళ్ళీ ఇవన్నీ వస్తాయి లెవెన్ పాయింట్లో ఉన్న ఇంకో అరవై పోయిన తర్వాత ఇంటికి చేరుకోవాలనే ఫీలింగ్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ సెన్స్ ఆఫ్ స్పేస్ ఆ ఇన్నర్ సైలెన్స్లో మీకు సెన్స్ ఆఫ్ స్పేస్ ఉండదు ఎందుకంటే మీరు ధ్యానం చేయటం చేసిన తర్వాత ఇక్కడ కూర్చుని ధ్యానం చేసినా ఇంటి దగ్గర ధ్యానం చేసినా హృషికేశ్ ధ్యానం చేసినా ఒకటే తేడా ఏం పడక ఎందుకంటే ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తే ఇక్కడ డ్రాప్ అయిపోతుంది ఋషికేశ్ లో కూర్చుని మధ్యాహ్నం చేస్తే హృషికేశు డ్రాప్ అవుతుంది ఆ సెన్స్ ఆఫ్ స్పేస్ పోతున్నాయి తర్వాత సెన్స్ ఆఫ్ టైం ఉండదు ఇది మయం మధ్యాహ్నం సాయంకాలం మనకు ఆ సెన్స్ ఆఫ్ టైం చాలా బలంగా ఉంటుంది మనలో మీరు విమాన ప్రయాణం చేసినప్పుడు ఆ సెన్స్ ఆఫ్ టైం అంతా కూడా అకలాపుకలం అయిపోతుంది దాన్ని జెట్ ల్యాండ్ అంటారు ఆ సెన్స్ ఆఫ్ టైం అంతా డిస్టర్బ్ అయిపోతుంది పాయింట్ ఎందుకు చెప్పారంటే ఈ సెన్స్ ఆఫ్ టైం అన్నది మీ రూపంలో మీ మీ సైట్లో చాలా బలమైన అంశం మీకు నిద్ర ఎందుకు తెలివి వస్తుందో బికాస్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ టైం మీకు నిద్ర తెలివి నిద్ర ఎప్పుడు పడుతుందో తెలుసినా బికాస్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ టైం మీకు నిద్ర పడుతుంది జెట్ ల్యాగ్ లో ఇదే ప్రాబ్లం ఆ ఇన్నర్ సెన్స్ ఆఫ్ టైంకి ఔటర్ సెన్స్ ఆఫ్ టైం కి క్లాష్ వచ్చేస్తుంది జెట్ ల్యాగ్ సో సెన్స్ ఆఫ్ టైం అంత గట్టిగా మనల్ని పట్టి పీడిస్తుంది పట్టి పట్టుకుని ఉంటుంది సెన్స్ ఆఫ్ టైం వేరే ఇన్నర్ సైలెన్స్ లో సెన్స్ ఆఫ్ టైం ఉండదు అండ్ ఫైనల్లీ సెన్స్ ఆఫ్ డివిజన్ ఉండదు ఇప్పుడు మీరు ఎలా కూర్చొని ఉన్నారనుకోండి సెన్స్ ఆఫ్ డివిజన్ ఉంటుంది ఆయన నేను నేను ఆయన నేను ఆమె ఇల్లు నేను అల్లు సూర్యుడు నేను దేవాలయంలోకి వెళ్తాడు గో దేవుడు ఇక్కడ నేను సెన్స్ ఆఫ్ డివిజన్ అనేది ప్రతి క్షణము మన జీవితంలో భాగంగా ఉంటుంది కానీ మరి ఉపనిషత్తులు ఏమని చెప్తాయి నేహ నానాస్తికించిన అని ఒక సజ్జనుడు ఉత్తరం అవకాశం అయినా సూర్యనేం అనే దేశంలో ఉంటాడు ఆ పేరు కూడా విని ఉండకపోవచ్చు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు సూర్యనేం అనే దేశంలో రాష్ట్ర భాష నేషనల్ లాంగ్వేజ్ హిందీ ఫార్టీ పర్సెంట్ హిందీ స్పీకింగ్ చేయడం నేషనల్ లాంగ్వేజ్ హిందీ వాళ్ళ రేడియో మీరు ఓపెన్ చేస్తే సూర్యనేమి రేడియో ఆన్ చేస్తే హిందీ వస్తుంది అండ్ బై ఇండియన్స్ ఎప్పుడో బీహార్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కృపలా బహుశా శ్రీరాము గారు కూడా వినుంటారు ఆ పేరు ఆయన ఏదో ఉత్తరం రాష్ట్రం ఉంటాడు నాకు ఉత్తరం రాష్ట్ర నేహ నానాస్తి కించిన అంటే ఏటో వివరించవలసినదే ఉత్తమం నేను ఇంకా సమాధానం ఇవ్వలేదు ఎప్పుడో సమాధానం ఇస్తా నేను ఈ గారికి వచ్చినప్పుడు కలుసుకోలే నేను నానాస్తి కించ అక్కడ శుద్ధ ఏం చెప్తుందంటే మీలో చాలా ఇన్హరెంట్ గా అంతర్లీనంగా ఉన్న ఈ భేద అంతా కూడా నిత్యాన్ని నానా అనేది ఏమీ లేదు కాబట్టి మనలో అంతర్యంగా ఈ భేద బుద్ధి నానాత్మ అది ఆ ధ్యానంలో ఆ సైలెన్స్లో ఉండదు యూ ఫీల్ ద డివాలిటీ ఆ భేదు మీరు ఫీల్ కాదు అదే ప్రేమ అందుకే అక్కడ డివాలిటీ ఉండదు ఆ సైలెన్స్ అది ఏ అది అది సైలెన్స్ అంటారు అది పనికోవటమో అనబడుతుంది ఎందుకని దేశపరిచ్ఛేదం లేదు కామ పరిచ్ఛేదం లేదు వస్తు పరిచ్ఛేదం లేదు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ సైలెన్స్ ఆ ఇన్నర్ సైలెన్స్ అది బ్రహ్మా ద్రహ్మా ఎదం వశిష్టన రామాయ బహుధా ఈ రూతండి ఇంకోసారి అర్థం నిము తస్మిన్ ఆ మనోరాజ్యము జితే జయించబడగా మనహ మనస్సు మృతిశూన్యం మూగిదివలే లేనిదై ఓకవత్వలేలిచి ఉండును ఎత్తు ఇది లేకపోతే ఇలా చెప్పండి ఏతది ఈ పదం దశ దశ కానీ దశపక్ష పదం అంటే రామాయ రాముని కొరకు వశిష్టేనా వశిష్ట మహర్షికే బహుధ అనేక ప్రకారములుగా ఈ రీతం వర్ణించదు జితే తస్మిన్ వృత్తిశూన్య మనస్తిష్టతి ఏతత్పదం వసిష్ఠే హామాయ బహుధేరికం విచారికమలం శాస్త్రం చిరముగ్రా సత్యవాసనామౌనా పదండి కలిపి చెప్తం విచారితమం శాస్త్రం చరముద్రాహితం మిఠ సవాసనా మౌనాశ్యుత్తమం పదం విచారిత అలం శాస్త్రం చరం ఉద్ధ ససనా నా అస్తి ఉత్తమం పదం శాస్త్రం శాస్త్రము అలం చాళినంత విచార విచారము చేయబడినది సో మీరు శాస్త్రాన్ని ఎంతో కొంత విచారం చేయాలి కొంతమంది ఏం చేస్తున్నారు ఏం చేస్తారంటే ఇంకా బతుకున్నంత కాలము శాస్త్ర విచారణే చేస్తూ ఉండాలి అని పెట్టుకుంటారు దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి విచారం అంటే ఎవరైంది శ్రవణ మననాలు అయ్యాయి నిదిధ్యాసనం అనేది లేకుండా ఒకసారి ఒక వేదాంత సభ అయింది నేనున్నాను ఆ సభలో అక్కడ కఠోపనిషత్తులో ఒక వాక్యం మీద విచారణ ఏమిటా వాక్యము అంటే యచ్చే ద్వాం మనసి ప్రాజ్ఞ తదిచ్చే శాంత ఆత్మని అని పోతుంది సో వాక్కుని మనస్సులో విలీనం చెయ్యిదంటే విలీనము చేయగలను అని అర్థం మనస్సుని ఆ ఇన్నర్ సైలెన్స్లో శాంతము ఉంటుంది అదే ఆత్మ అంటే దాంట్లో విలీనం చేసుకో అని దాని మీద విచారం చేసుకుంటాం ఒక పావు గంట ఎనిమిది నిమిషాలు విచారం నాకు సందేహం కలిగింది సందేహం కలిగి అంటే వాళ్ళు ఎలా విచారం చేస్తున్నారంటే అది పుస్తకాల్లో ఉంది శాస్త్రాల్లో ఉంది మహాత్ములు వశిష్ఠ వామదేవాది మహర్షుల అనుభవంలో ఉంది తప్ప అంతే తప్ప ఇది మనకి సంబంధించింది కాదు అనే ధోరణలో విచారం చేస్తుంది అలా అనిపించింది మీరే ఆయన జరిగినంత కాబట్టి నేను వెరిఫై చేసుకున్నామని నేను ఆపాను అంటే మధ్యలో ఇంటర్వ్యూని అవ్వడం అలౌడ్ మీరు ఇంటర్వ్యూని ఎందుకు ప్రతి సంస్కృతంలో ఇంటర్వ్యూని అవ్వాలి సరే నాకు వచ్చినాను సంస్కృతంలో నేను ఇంటర్వ్యూని అయ్యాను ఏమనంటే చూడల్ని మీరు దాన్ని ఒక బుక్లో ఉండే స్టేట్మెంట్ లాగా ఏదో వశిష్ఠులు ఉండలేని అనుభవంలో ఉన్న విషయంలాగా మీరు విచారణ చేస్తున్నారు అది మన అనుభవానికే సంబంధించిన విషయంగా మీరు విచారణ చేస్తున్నారా అని అంటే వాళ్ళలో మంచమే అది మన అనుభవానికి మన అనుభవానికి గోచరం అవుతుందా అని నేను ఎస్ అండి అలాగా దీని ఒకటి మీకేం తెలుసు అర్థమైందా మీకు కాబట్టి శాస్త్ర విచారమే తప్ప ఇంకా ధ్యానము అనేది లేకుండా కూడా పెద్దల లోటే కాబట్టి ఆయన ఏమంటున్నారంటే చాలా చేయి శాస్త్ర విచారం చే ఎంతవరకు చేస్తామో చెయ్యి పొద్దున్న మొదలు పెట్టారు పన్నెండు ఎలాగా శాస్త్ర విచారం చేశారు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి భోజనం చేయొచ్చు లేకపోతే ఒక జీవితకాలము శాస్త్ర విచారం చేసిన కొద్ది ధ్యానం చేయడం అవసరం కాబట్టి శాస్త్ర విచారము అనగా శ్రవణ మనాలతోటి అనే దృష్టి తప్పు ఆధునిక కాలంలో వేదాంత పండితులలో ఈ దోషం కనపడుతుంది వాళ్ళు శ్రవణ మనాలతో సరికేస్తారు అంతేకానే వాళ్ళు ఎందుకు కనపడే రాయకేషాలను పెట్టి మనకు అర్థమైపోతుంది పోలేదు అనే విషయం మనకు తెలుసుకోవచ్చు కాబట్టి శాస్త్రాన్ని మీరు చర్ణమన్నాలు చేయండి ఇంకా ఏమిటి చేయాలి మిఠ పరస్పరము శాస్త్రము శాస్త్రము క్షరం చాలా కాలము ఉద్గ్రాహితం లోతుగా చర్చించబడినది ఇప్పుడు గురువు శిష్యుడు కానీ లేదా ఇద్దరు సాధకుడు కాని కలిసి కూర్చుని చాలా కాలం ఈ శాస్త్రంలో బోధించినటువంటి తత్వాన్ని చక్కగా లోతుగా వాళ్ళు చర్చ కూడా చేసుకున్నావు చేసుకోవాలి ఆల్రెడీ స్పాయిన్ నీ అసలు సంగతి ఏమిటంటే సంఖ్య వాసనాత్ విడిచిపెట్టబడిన వాసనలు గల మౌనాత్ హృతే మౌనములు విడిచిపెట్టి ఉత్తమం ఉత్తమమైన పదం దశ నా కాబట్టి మీరు శాస్త్రాన్ని ఎంతకాలం విచారం చేస్తారో చేసుకుని ఫైనల్ గా ఎ స్టేజ్ కమ్స్ మెన్ యూ హ్యావ్ టు బికమ్ సైలెంట్ ఇప్పుడు పాఠం గంటల సేపు పాఠం చెప్తారు మీరు గంటల సేపు పాఠం చదువుతున్నారు గంట ఉంటుంది స్థిరం ఉగ్రాహితం మిఠాహ ఆ తర్వాత ఏదో టైంలో కొంతసేపు మనస్సు సైలెంట్ గా ధ్యానం ఉండాలి కాబట్టి అలా చేసినట్లయితే ఏమవుతుంది ఈ తత్వమును తెలుసుకుని మీరు కనుక మౌనంలోకి వెళితే మీ వాసనలన్నీ కూడా పోతాయి వాసనలు పోతే మౌనంలోకి తేలికగా వెళ్ళగలుగుతారు వాసనలు ఉంటే మీరు మౌనంలో ఎలా ఉంటారు వాసనల నుంచి ఆలోచనల ప్రవాహం చూస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ట్యాచ్ వాసనలు పోతే మౌనంలోకి వెళ్ళచ్చు మౌనంలోకి వెళ్తే వాసం వెళ్ళిపోతాయి కాబట్టి ఈ పని అవ్వదు కాబట్టి ఊరుకోవాలని కొంత ఆర్గ్యుమెంట్ అలాంటి ఆర్గ్యుమెంట్ ఉంది ఇప్పుడు అన్నం తింటే ఆకలి తగ్గుతుంది ఆకలి తగ్గితే అన్నం తినచ్చు అలా ఉండదు అలా ఉండదు అగతి వినా రైట్ ఎగ్జాంపుల్ కాబట్టి అలాంటి ఎగ్జాంపుల్స్ తినకూడదు ఇప్పుడు అహంకారం తగ్గించుకుంటే అది తగ్గించుకోమని చెప్పారనుకోండి అహంకారం తగ్గించుకోవాల్సింది కూడా అహంకారం లేదనుక అహంకారం తగ్గించుకోని అక్కర్లేదు అని మీరు కొంతూరి దృష్టి కూర్చోకూడదు ఎవరు బోర్ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతాము వెయిట్ తగ్గితే ఇంకా బాగా ఎక్సర్సైజ్ చేయగలుగుతాము కాబట్టి ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ మొదలు పెడతారో మొదలు పెట్టాలంటే వెయిట్ తగ్గాక మొదలు పెడతారా లేకపోతే మొదలు పెట్టాక వెయిట్ తగ్గుతుందా అని అలాగే అన్యోన్యాశ్రయ దోషంలో పడిపోకూడదు అన్యోన్యాశ్రయాలు అవి విన్నాక ఆర్గ్యుమెంటేటివ్గా బాగుంటాయి తప్ప అనుభవంలో ఫిట్ కావాలి వాళ్ళు అవుగా ఉన్నాడు మొదలెట్టి ఎక్సర్సైజ్ ఇంత లావులో నేను ఏం చేయగలుగుతాను ఎక్సర్సైజ్ పరిగెత్తు నేను పరిగెత్తలేను కదా అలాగే మొదలుపెట్టాను మొదలు పెడుతుంటే రేటు తగ్గుతుంది రేట్ తగ్గితే ఇంకా బాగా పెరిగెట్ ఒకటి దిగి అలాగే వాసనలు పోతే మనంలో వచ్చేస్తుంది మరి వాసనలు పోవడం లేదు కదా మాకు మొదలు పెట్టండి మౌనం మొదలు పెట్టండి వాసనలు కూడా పోతాయి కాబట్టి ఆ వాక్యాన్ని వాసనలు పోయాక మేము ధ్యానం చేస్తామనే విధంగా మీరు ధ్యానం చేస్తూ ఉంటే వాసనలు పోతాయి వాసనలు పోతే మరింత బాగా ధ్యానము కుదురుతుంది కాబట్టి అల్టిమేట్గా మీ వాసనలు పోవాలి వాసనలు అంటే చూసినండి వాడు నాకు అపకారం చేశాడు అని కోపం లేదా వీడు అవమానించారు అని గంగా ల ఉంటాయి వాసం కోరికలు కారు ఉంటే ఈ తోట తిరగచ్చు అని కోరిక లేకపోతే వజ్రీభూతంగా ఉంటే చక్కగా అందంగా పెట్టుకోవచ్చు అని అదో కోరిక జనాలకు కోరికలు ఏ విధంగా ఉంటాయి అన్నది వాటిని విదలితంగా నిర్దేశించడం కష్టం ఏవో కోరికలు ఉంటాయి ఈ వేదాంత హృషిక చూడిపోవాలని కోరిక ఉంటేనే వారికి ఎవో కోరుతులు ఉంటాయి హృషికేశ్వరిపై గంగ ఒడ్డును కూర్చొని మేమేమో ధ్యానం చేసుకోవాలని మీరు హృషికేశ్వరి గంగ ఒడ్లు కూర్చుంటే మీకు ధ్యానం ఏమి కూడా ఉంటుంది ఇక్కడ ధ్యానం కుదిరితే అక్కడ కుదురుతుంది తప్ప కాబట్టి వాసనలు ఎవో ఉంటాయి వాసనలు ఏం చేస్తాయంటే పట్టి పీడిస్తూ కానీ వీరు కనుక ధ్యానం చేస్తుంటే ఆ సైలెన్స్లో కనుక ప్రవేశించగలిగితే అంతకు మించిన ఉత్తమమైన పదము మరొకటి పదము అంటే గమ్యము అని అర్థం బద్యతే ఇది పదం లైక్ గమ్యతే ఇది గమ్యం అన్నట్టుగా బద్యతే ఇది పదం ఓకే మళ్ళీ శాస్త్రము శాస్త్రము అలం చాలినంత విచారణ చేయబడినది ఇత పరస్పరము క్షరం చాలా కాలము ఉద్గ్రాహితం సంవాద రూపముగా వివరించబడినది అదంతా బానే ఉందండి అసలు పాయింట్ ఏంటంటే సంత్యత వాసనాత్ చక్కగా విడిచిపెట్టబడిన వాసనలు గల మౌనాత్ మౌనము కంటే మౌనాత్ ౌనం నీ ఉత్తమం పదం ఉత్తమమైన పదము నాస్తి విచారితమల శాస్త్రరముద్రాహిం మిఠ సంచవాసనాన్మౌనా పదం ఇక్కడ మౌనమునొక అంత ప్రాముఖ్యం ఎందుకు వచ్చిందో చెప్పమంటారా మీరు పొందదగిన గమ్యము ఆత్మతత్వము మోక్షము అది మీరు ఆల్రెడీ అది అయి మీరు కొత్తగా పై నుంచి చేరుకోనక్క మీరు ఆల్రెడీ అది అయి కాబట్టిక్కడ చేయాల్సినటువంటి ఎఫర్ట్ ఏమి లేదు ఇక్కడ మీరు దూరంగా ఉందంటే పయనించి చేరుకోవాలి ఎఫర్ట్ ఉండదు మీరు ఇప్పుడు గమ్యం దూరంగా ఉంటే వాళ్ళు ఎఫర్ట్ ఉండదు ఎఫర్ట్ ఉండదు కాదు ఇహలోకానికి సంబంధించిన ఎఫర్టు పరలోకానికి సంబంధించి ఇహలోకానికి సంబంధించిన అంటే కట్టుకోకుండా డబ్బు ఖర్చు పెట్టడం రైపెట్టడం ఇలాంటి పరలోకానికి సంబంధించిందంటే పుణ్యము తీర్థయత్నము దానాలు ధర్మాలు చేసి కూర్చోవడం అప్పుడు పరలోకానికి మనం వెళ్ళగలుగుతాం అలా ఉంటుంది కాబట్టి బోతాల ఎఫర్ట్ ఇక్కడ మీరు చేరుకోదగిన గమ్యము మీదే కనుక కర్మకి ఇక్కడ ప్రమేయం లేదు ఏమన్నారు కేవలము తెలుగుతాయి అనుభవం తర్వాత తెలుసుకోవాలి కదా అని కర్మకి మనం తెలుసుకుంటే సరి గుర్తించడం అంటే తెలుసుకోవడం తెలుసుకుంటే సరిపడుతుంది కదా తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలంటే మరి శాస్త్ర విచారం అది మరి ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా అని మళ్ళీ ఇంకోసంట అంటే దాని మీద సమాధానం ఏంటంటే మీరు తెలుసుకునేది కూడా ఆత్మ కాదు అనాత్మను తెలుసుకోవడమే ఉంటుంది యు ఆర్ నాట్ గోయింగ్ టు నో ద సైట్ ఎందుకని అదే విజ్ఞాతం కేన విజానీయ ప్రశ్న ఉపనిషత్తుల వాక్యం అది ఎలా ఉందో తెలిసిన ఆ విజ్ఞాతాల మధ్య చైనా విజ్ఞానంటే దానికి అర్థం కూడా తెలుసిన తెలుసుకుంటానంటున్నావు కదా మొనగాడి తెలుసుకునే దానిని దేంతో తెలుసుకుంటావు రావు అర్థం కాదు తెలుగులో అనుభవాలు వచ్చేదండి మనగాడు తెలుసుకుంటా అక్క తెలుసుకునేది అది దాన్ని వీడిదేంతో తెలుసుకుంటాడు విజ్ఞాతారం అదే అదే విజ్ఞాతారం కేవలం అదే అంటే మైత్రేయర్థం విజ్ఞాతారం కేవల జానీయో అర్థం లేదు కాబట్టి తెలుసుకుంటాను అనే మాట కూడా గట్టిగా మాట్లాడడానికి వీలు లేదండి నేను జానేవాళ్ళేకో జానేవాళ్ళ ఆయా వీడు వచ్చాడు కొత్తగా నేను జామేవాళ్ళకు జానేవాళ్ళ ఆయే అని అలా డిస్మిస్ చేస్తారు సార్ కాబట్టి తెలుసుకోవడం కూడా లేదు మరి తెలుసుకోవడం మన విచారానికి మనం ఈ శాస్త్ర విచారం ఆత్మ తెలుసు కాదు అనాత్మని తెలుసుకుని తిరస్కరించడం కోసం ఫాల్స్ హబ్డ్ విచారా మీరు ఆత్మలేం తెలుసుకోని అక్కర్లేదు కాబట్టి ఏమైంది కర్మకి ప్రమేయం లేకుండా అయిపోయింది ఆఖరికి తెలుసుకోవడానికి కూడా చోటు లేకుండా అయి కూర్చుంది ఇంకేం మిగిలింది మౌనమే మిగిలింది మరి మౌనం ఉత్తమ స్థానం ఎందుకవుతుంది అంటే థోడార్ మౌనం అంటే ఇట్ ఇస్ నాట్ వారీ వైడ్ ది నాట్ షూన్ యమ్ ది యూ అండ్ యునాట్ నో యువర్ సైడ్ యూ కెన్ ఓన్లీ బీ యువర్ సైడ్ అది మౌనం అంటే యు యు జస్ట్ బీ యువర్ సైడ్ అది దాంట్లో ఉండేటువంటి రహస్యం అంచేతనే మీకు ఒక చిన్న రహస్యం చెప్తా మీరు జాతర పక్క కలుగుతారు ఏమి సమస్య కాదు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటున్నంతసేపు మీరు యూఆర్ ట్రైంగ్ టు గ్రాష్ సంథింగ్ అదర్ దాన్ యువర్ సర్ తెలుసుకోవడము అనేది ఒక ఈ టాంగ్స్ ఏదో కొట్టుకున్నాడు పథకాలు కొట్టుకున్నాడు అనుకోండి ఎవడేదో ఒకటి కొట్టుకుంటా ఉంటాడు అలాంటిది తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి మ్యాథమాటిక్స్ తెలుసుకోవాలి తెలుసేసుకుంటారు ఫిజిక్స్ తెలుసుకోవాలి తెలుసేసుకుంటారు సంస్కృత భాష తెలుసుకోవాలి వ్యాకరణ తెలిసి ఆత్మ తెలిసేసు అది ప్రాబ్లం అక్కడ అంటే అర్థం ఏదన్నమాట ఆత్మస్వరూపము యొక్క జ్ఞానము అది జ్ఞానము వంటిది కానీ కలదు ఈట్ నాట్ లైక్ ఎనీ అదర్ జ్ఞాన్ వీట్ ఈజ్ ఆన్ లైక్ ఎనీ అదర్ ఇచేత నిజానికి ఆత్మ ఆత్మ జ్ఞానం అనేది ఇది ఇది కన్వెన్షనల్ సెన్స్ కాదు జ్ఞానం కాదు కన్వెన్షనల్ సెన్స్ లో జ్ఞానం కాదు మరి ఏమిటి ఆత్మజ్ఞానము కన్వెన్షనల్ సెన్స్ లో జ్ఞానం కాకపోతే మరి ఏమిటది ఇది మీరు ఏదైతే జ్ఞానం అనుకుంటున్నారో ఇప్పుడు మీరు ఏదైనా ఒక జ్ఞానం తీసుకోండి వ్యాకరణ జ్ఞానము వ్యాకరణ జ్ఞానం ఏమిటి ఇట్ నథింగ్ బట్ మెమొరీ లేదా నేను చెప్పగానే ఇది అర్థమైందనుకోండి అప్పుడు మెమొరీ కాదు కానీ ఇట్ ఈజ్ ఏ ప్యాటర్న్ ఆఫ్ థాట్ అది ఒక ఆలోచించేటువంటి ఒక పద్ధతి చెప్పేవాడికి మెమొరీ వినేవాడికి ఆలోచించే ఒక పద్ధతి ఆత్మస్వరూప సాక్షాత్కారం అనేది అది మెమరీ కాదు ఆలోచించే పద్ధతి కాబట్టి కన్వెన్షనల్ సెన్స్లో అది జ్ఞానమే కాదండి కాబట్టి నేను తెలుసుకునేది కూడా ఏమీ లేదు అనే అనే వాసనని తెలియాలనే వాసనను కూడా విడిచిపెట్టేస్తే అప్పుడు వీళ్ళు నిశ్చయంగా అశుద్ధ సద్రూపుడుగా మిగిలిపోతాడు అదే ఉత్తమం కథం ఓం పూర్ణ పూర్ణం Yes, yes, yes.